చూడండి నాస్తికులు అన్నారు ఆత్మంటావు ఆత్మ లేదు ఏం లేదు పొమ్మన్నారు ఆత్మ ఏం లేదు పొమ్మంటే చూడవా అలా మాట్లాడుతూ దేహము కంటికి కనబడుతోంది ఆత్మ కంటికి కనపట్టలేదు కదా అంటాడు వాడు దేహము కంటికి కనబడుతోంది ఇంద్రియ శక్తి కంటికి కనపట్టలేదు చూపు ఉంది చూపు కంటికి కనపడుతుందా కనపడదు కానీ చూపులో పదార్థాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి పదార్థాలు కనబడటాన్ని బట్టి చూపు ఉంది అని నిర్ధారించేవా లేదా అలాగే ఈ పదార్థముల యొక్క జ్ఞానం కలుగుతోంది కనుక ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కంటితో చూశారు చూపు ఇప్పుడు సుఖము దుఃఖము రెండు కలిగాయి ఇప్పుడు చూపుకు కలిగాయా సుఖ దుఃఖాలు చూపు కలగవు ఎందుకంటే చూపు అది సుఖమైనా చూపదే దుఃఖమైనా చూపదే చూపులో మార్పు ఏం లేదు చూపు చూస్తుందంటే రిపోర్ట్ చేస్తుంది అక్కడ ఉన్నదేమిటో చెప్తుంది ఆ చెప్పిన దాన్ని స్వీకరించి అంటే చూపు చూపించిన దానిని చూసి ఆ తర్వాత సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేటువంటి డైమెన్షన్ వేరే ఉండాలి మనస్సు ఉండాలి మనస్సు లేకపోతే సుఖ దుఃఖానుభవం ఉండడానికి వీలు అందరికీ ఉంది సుఖ దుఃఖానుభవం కాబట్టి మనస్సు ఉండాలి మనస్సు కంటికి కనపట్టలేదు కాబట్టి మనస్సు లేదు అని నువ్వు అంటావా అనలేదు చూసారా నాస్తికం యొక్క వాదము ఎంత పసలేని వాదమో చూసారా సరే మనస్సు ఉంది ఇంకా ఆత్మ ఉందా లేదా ఆత్మ ఏం లేదు ఎందుకు లేదు ఇక నేను చెప్పిన వాదము దీన్ని బట్టి ఆత్మ ఉందా లేదా ఇప్పుడు ఫిజికల్ డైమెన్షన్ మెంటల్ డైమెన్షన్ అండ్ అనదర్ డైమెన్షన్ ఏ హయ్యర్ డైమెన్షన్ ఏ డీపర్ డైమెన్షన్ ఇంకో రహస్యం ఏంటంటే ఈ ఫిజికల్ డైమెన్షన్ మారుతూ ఉంటుంది మెంటల్ డైమెన్షన్ మారుతూ ఉంటుంది ఆ అహం డైమెన్షన్ మారదు అది స్థిరంగా ఉంటుంది చేంజ్లెస్ మన వాళ్ళు కూటస్థం కూటస్థం అని పేరు పెట్టారు దానికి అది ఆత్మ ఇప్పుడు ఆత్మ ఉందంటవా లేదంటవా లేదని ఎలా అనగల అదిగో ఆ డైమెన్షన్ని మీరు పట్టుకున్నారా ఇంకో మాట మీరు రోగం ఉంది లేకపోతే ఆరోగ్యం ఉంది అన్నారు అది ఫిజికల్ డైమెన్షన్లో ఉంటుంది మెంటల్ డైమెన్షన్లో ఉంటుంది ఆ అహం డైమెన్షన్లో ఉండదు కర్త క్రియా ఇవన్నీ కూడా ఫిజికల్ మెంటల్లోనే ఉంటాయి అహంలో ఉండవు పని చేసినప్పుడు పని చేయనప్పుడు అహం సమాన ఏకరూపంగానే ఉంటుంది దుఃఖము సుఖము ఫిజికల్లోనూ మెంటల్లోనూ ఉంటాయి అహంలో సుఖ దుఃఖంలోకి అతీతంగానే ఉంటుంది అది ఆ డైమెన్షన్ గురించి మీరు ఎందుకు ఆలోచించరు అది కూడా ఉందలేదు అసలు జీవితంలో దాన్ని పూర్తిగా విస్మరించటం అన్నది దాన్ని ఆత్మవిస్మృతి అంటారు నేను ఒక ఉత్సాహంతో చెప్తున్నాను మనకు పుస్తకం ఒకటి వస్తుంది అదేంటంటే ఉపదేశ సారహా తెలుగులో దాంతో విషయాలన్నీ ఒక రకమైన ఛాతస్వంతో విచ వివరించటం జరిగింది యూమె వెయిట్ ఫర్ ది బుక్ ఒక నూట ఇరవై రూపాయలు జీవులో పెట్టుకుని అట్టు పెట్టుకోండి దాని ఖరీదు నూట ఇరవై నూట ఇరవై ఇచ్చేసి మీరు పుస్తకం తీసుకోవచ్చు పుస్తకం ఇట్ విల్ కమ్ ఆల్రెడీ ఐ గేవ్ టు డిప్రెస్ దాంట్లో ఈ విచారం అంతా అహం రమణ మహర్షి కదా అహం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపణ భాతి ఆ హృదయంలో అహం అనే డైమెన్షన్ ఒకటి ఉన్నది ఆ కుతస్థం చేంజెస్ అది దానికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా దాన్ని టచ్ చేయవు ఆ డైమెన్షన్లో ఉండమని జాగ్రత్త స్వప్న సుశుప్తులు కేవలము దేహము మనస్సు అనే డైమెన్షన్లోనే ఉంటాయి కాబట్టి ఆ ఆత్మ చైతన్యానికి ఈ జా ఆ ఆత్మ చైతన్యం అనే డైమెన్షన్ ఇట్స్ వెరీ ప్రాక్టికల్ నవ్ అండ్ హియర్ అనేది మీకు నిరూపించడం కోసం నేను ఉపదేశ సారంలో అన్న మాటలు ఇప్పుడు మీతో అన్నాను కాబట్టి ఈ అవస్థలు ఇలా తిరుగుతూ ఉంటాయి ఈ వీటికి ఆత్మచైతన్యంతో సంబంధమేమీ లేదు మనస్సులో వచ్చిపోతూ ఉంటాయి అవస్థలు జాగ్రత్త అవస్థ కూడా మనస్సులో వచ్చిపోయే ఒకనొక అవస్థ మాత్రమే దానికి వాస్తవికత స్వప్నానికి అంతే అంటే ఇలాగా స్వప్నం నడుస్తున్నప్పుడు స్వప్నం యథార్థమనే అనిపిస్తుంది తీలు వచ్చిన తర్వాత హుళక్కి అని తెలుస్తుంది అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా ఆ అవస్థలో ఉన్నప్పుడు ఇదంతా సత్యం అనిపిస్తుంది తీరా అవస్థ వెనక్కి వెళ్ళిపోయి మీరు ఒక్క బిజలు వివేకం తెచ్చుకుని ఒక్క మెట్టు పైకి వెళ్తే ఇదంతా ఒక కలరాన్న ఏదో ఏమీ సారం లేదు అని తెలిసిపోతుంది శంకరులు అంటారు సంసార కదలీ స్తంభవత్ అసార అరటి బోధే వీళ్ళు ఏం చేస్తారంటే అరటి బోధే కడతారు కడితే అది ఎలా ఉంటుందంటే ఆ పండలంతా ఈ అరటి బోధే మోస్తోందా అన్నట్టుగా కనపడుతుంది కానీ తర్వాత అరటి బోధే అలా దొంగలాగా దిట్టంగా కనపడుతుంది కానీ దాని మీద ఒక కేజీ బరువు పెడితే కూడా అది కుప్ప అది కనపడినంత గంభీరంగా ఏముండదు ఎందుకంటే లోపలంతా డొల్లా దాంట్లో సారమే ఉండదు సో ఈ జాగ్రత్త అవస్థలో అనుభవాలన్నీ ఈ సంసారం అంతా కూడా అసారము లేదు దాంట్లో అది చాలా గట్టిగా కనపడుతుంది మనం అజ్ఞానంతో చూస్తూ ఉంటుంది కనుక గృహీతం చేయత్కించిత్ అది ప్రాప్తి ఆ కిరణ్ జాతీయలది బాధ్యకారులు యాడ్ చేశారు ఇప్పుడు ఏదైనా నువ్వు తీసుకున్నావు అనుకో స్వప్నంలో తెలివి వచ్చిన తర్వాత ఆ తీసుకున్నది మళ్ళీ కనపడదు ఇప్పుడు ఆ తీసుకున్నది నీకు స్వప్నంలో ఐదు రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకో తెలివి వచ్చిన తర్వాత ఐదు రూపాయలు కనపడదు అలా ఉండకూడదు దృష్టాంతం అలాంటే మీ దృష్టాంతం ఇచ్చేప్పుడు కొంచెం గట్టిగా ఇవ్వాలి కాబట్టి నేను ఇందాక ఇచ్చిన దృష్టాంతం ఏంటి స్వప్నంలో మీకెవడో బంగారం గండ పండేరని తొడిగారు అలా ఉండాలి దృష్టాంతం ఐదు రూపాయలు అదే పావలాకాశం అలా ఉండకూడదు కొంచెం బలంగా ఉండాలి సో నీకు పది రూపాయలు దొరికినట్టుగా కళ వచ్చిందనుకో కదా పది రూపాయలందుకు లక్ష రూపాయలు దొరికినట్టుగా వచ్చిందనుకో అనుకోవడానికి పెద్దదిగా అనుకోవాలి అక్కడ కూడా దారిద్ర్యం ఉండకూడదు కాబట్టి హిరణ్యాది శం భాష్యకారులు హిరణ్యాది ఎందుకంటే ఈ లౌకికులకి హిరణ్యం అంటే పిచ్చి వీళ్ళకి హిరణ్యం అంటే పిచ్చి ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే అది స్త్రీల నుంచి పురుషులకి పాకి స్త్రీలు పురుషుల నుంచి మతంలో కూడా వచ్చేసింది ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కోట్లు బిజినెస్ చేస్తాడు మహావీరుడికి దేవాలయం మహావీరుడు అంటే అంతటి అపరిగ్రహి ఇది ఎవళ్ళు లేరు అపరిగ్రహి దేన్ని పరిగ్రహించ భోజనం ఇలా చేతులు పెడితే తినేస్తాడు అంతటి అపరిగ్రహి పరిగ్రహము అంటే భోగ సాధనాలని పోగు అర్థం ఏది పోగు చేయడు ఈ బిజినెస్ మ్యాన్ను ఆయనకు దేవాలయం కట్టించాడు కట్టించి దండం పెట్టడానికి వెళ్ళాడు దండం పెట్టి ప్రార్థిస్తున్నాడు ఏమని పది కోట్ల బిజినెస్ కూడా ఓపెన్ చేస్తున్నాను దీంట్లో బాగా లాభాలు వచ్చినట్లయితే నీకు నెత్తి మీద బంగారపు గొడుగు చేయిస్తాను ఎవరికి బంగారపు గొడుగు చేయిస్తాడు వీడు మహావీరుడికి మహావీరుడంతటి అపరిగ్రహి ఈ సృష్టిలో ఏంటో ఎవడు పుట్టలేదు ఆయనకి బంగారుపు గొడుగు ఏమిటండి ఏమైనా అర్థం ఉందండి దానికి ఆయనకి బంగారుపు గొడుగు చేయిస్తుంది అంటే ఈ హిరణ్యం పిచ్చి అలా ఉంటుంది తర్వాత ఏదైనా చిన్న ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చి చిన్న పూజ చేస్తే హిరణ్య పాత్రం పూర్ణందధాతి అని మొదలుపెడతారు అంతరం హిరణ్య పాత్ర బంగారు పాత్ర ఇది ఏంది మధు మధువు యొక్క బంగారు పాత్ర పూర్ణం అది ఎలా ఉంది ఇది భోగవాసనల్ని ప్రతిఫలించట్లేదు హిరణ్యం ఎత్కించి సో హిరణ్యం తుభ్యమహం సంప్రదే నమ అని మీకు రిచువల్స్ అన్నింటిలోకి ఎత్కించి హిరణ్యం ఏదో కొంచెం హిరణ్యాన్ని నీకిస్తున్నాను ఒకసారి నా దగ్గరికి వద్దరు వేద పండితులు వచ్చారు వస్తూ ఉంటారు దగ్గరికి వెళ్తే ఆయన జబులో ఉన్న డబ్బులు ఆయన జబులోని మన జబులో వస్తాయనేటువంటి ఒక అభిమానం ఉంటుంది ప్రేమ వచ్చారు సరే రండి ఏదో పనులు చెప్పారో అయింది ఓ పండుచ్చి తమలపాకులు లేవండి పాటు ఇద్దామని తమలపాకులు అయితే పళ్ళు లేవు ఆ సమయానికి పండు లేదు మీకు పండిద్దామని నాకు ఆశ ఉండే పండు లేదు అని నేనంటే ఏమన్నారో తెలిసిన ఆయన హిరణ్యమే ప్రధానం ఉండే అంటాకులు పళ్ళు వాటి గురించి వీళ్ళు చెప్పు చేద్దాం అవి ఉండాలడుస్తుంది లేకున్నా నడుస్తుంది హిరణ్యం ప్రధానం నేను నా హిరణ్యంలో ఎంతో కొంత నేను లోట్ లేకుండా చేస్తాను లేదని ఒక ఇరవై వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాను అక్కడికి హిరణ్యం అది హిరణ్యం అంటే కాబట్టి హిరణ్యం జనులకి హిరణ్యం కావాలి దేవుణ్ణి బంగారంతో మెప్పించి బెలిపి బెలిపిస్తాడు భక్తుడు దేవుడు ఓ దేవుడా నీకు నేను బంగారం ఇస్తాను నువ్వు నాకేమిస్తావు అని ధైరా దేవుడితో రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఉత్తికించి సో గండ ఏదో తొడిగారు వీడికి తెలివి వచ్చింది నా ప్రాప్తమవుతుంది ఎందుకండి మనం చూస్తూ ఉంటాం కుటుంబాల్లో పత్తులాలి ఇరవై తులాలు ముప్పై తులాలు నలభై తులాలు బంగారాలు తయారు చేసుకుని పెట్టుకుంటారు ఆ బంగారాలు దాచిపెడుతూ ఉంటారు వీటిలో ఎక్కడ లాకర్స్లోనూ వాటిలో దాచిపెడతారు ఆ తర్వాత ఈ బంగారం అంతా వాళ్ళకి మరి ఒక్క పిసరు వివేకం ఉంటే తెలుసు ఇదంతా స్వప్నం ఇంకా బంగారం పెట్టుకునే సందర్భం ఉండదు అది ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా బంగారం ఏం పెట్టుకుంటారు శోభగా కూడా ఉండదు తర్వాత బంగారం పెట్టుకున్న రోడ్డు మీదకి వెళ్తే చాలా ప్రమాదం కూడా తర్వాత ఏదో యమనంలో ఉన్న అమ్మాయి బంగారం పెట్టుకుందంటే పోనీదో అనుకోవచ్చు కానీ ఏమిటి ఇంకేం బంగారం పెట్టుకుంటాం వయసు వచ్చేసిన తర్వాత బంగారం ఏంటన్నా మొహం ఈ బంగారం మీద వ్యామోహం అలాగే ఉంటుంది అది దాన్ని ఇవ్వను లేరు పట్టుకోను లేరు వారు అన్నారు ఈ పాము కొండ చిలువో పామో ఒక కప్పని మింగుతుంది ఈ కప్పని మింగుతుంది ఈ కప్ప లోపలికి పైకి రాదు ఆ కప్పని పైకి తోసేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కంఠంలో ఫిక్స్ అయ్యింది కప్ప అది లోపలికి వెళ్లకుండా అక్కడ సాగతిస్తూ ఉంటుంది మనము ఇలా చేస్తూ ఉంటాం బంగారమని ఆస్తి పాస్తి పోగేసి దాన్ని పట్టుకోవడము చేత కాదు దాన్ని విడిచిపెట్టేయటము చేత కాదు పట్టుకోవడం చేత కాదు ఎందుకని రోగం వచ్చేసింది పెద్ద వయసు వచ్చేసింది ఒక కాలు ఇంట్లోనూ ఇంకో కాలు కాటిలోనూ ఉంది ఇంకేం పట్టుకుంటాడు వీడు ఏం పోని విడిచిపెట్టేస్తాడా అంటే ఆశ ఆశాభూతం వల్ల వీళ్ళని పట్టుకుని ఉంటుంది విడిచిపెట్టలేదు సరిగ్గా ఆ పాము ఎలా అయితే మింగనం లేదు కక్కను లేదు అలా సఫలవుతూ ఉంటుందో ఈ సంసారం అలా సఫలవుతాడు అని శ్రీరామకృష్ణుడు గారు ఇదంతా ఒక పెద్ద స్వప్నం దీంట్లో వాస్తవికత లేదు ఎత్తికించి ధిరణ్యాది హిరణ్యం నా దగ్గర పది బంగారం ఉంది ఇరవై బంగారం ఉందని లేదు ఆ స్వప్నము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కొద్ది రోజులు ఆ తర్వాత ఆ స్వప్నం అది వ్యర్థమై విఫలమైపోతుంది అది స్వప్నం అని తెలిసిపోతుంది నదే మంతరం గచ్చతి స్వప్మే దీన్ని తెలుగులో అనువాదం చేస్తే ఏమిటండి భాష్యకారులు గౌడబాదులు ఏ కొత్త విషయం ఏం చెప్పినట్టు దానికి అనువాదం ఏమిటంటే కాబట్టి స్వప్నంలో వీడు ఉన్న చోటే ఉంటాడు తప్ప ఇంకో చోటకి వెళ్ళాడు అది దానికి అర్థం అతశ దేశాంతరం గెచ్చతి స్వప్నే స్వప్నాన్ని బాగా వర్ణించారు ఇప్పుడు మీరు స్వప్నంలో దుఃఖాన్ని అనుభవించారనుకోండి స్వప్నంలో దుఃఖం ఉంటున్నాయి ఏవో భయాలోవి ఉంటాయి అవన్నీ స్వప్నంలో బయటకు వస్తాయి స్వప్నంలో దుఃఖాన్ని అనుభవించారనుకోండి దుఃఖం నడిచిపోతూ ఉంటుంది స్వప్నంలో దుఃఖం ఉంది ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఉపాయం ఏమిటండి తెలివి తెచ్చుకోవడం తెలివి రావడం సపోజ్ స్వప్నంలో మీకు దుఃఖం వచ్చిందనుకోండి మీరు ఎవరైనా ఒక న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేశారనుకోండి ఆ దుఃఖం బయటపడడానికి ఆ ఉపాయం ఎలా ఉంది ఎలా ఉంది ఆ ఉపాయం అధ్వానంగా ఉంది స్వప్నంలో దుఃఖం వస్తే మీరు జాతకాలు చూపించి గ్రహశాంతి చేశారనుకోండి ఆ ఉపాయం ఎలా ఉంది అయ్యా స్వప్నంలో వచ్చి నడు వచ్చి కంటిన్యూ అవుతున్న దుఃఖాలకి ఒకే ఉపాయం ఉంది అదేమిటంటే తెలివి తెచ్చుకోనుక ఈ సంసారం స్వప్నం విషయంలో కూడా అంతే ఇక్కడ వచ్చి దుఃఖాలకి తర్వాత ఇంకోటి దుఃఖానికి మీరు మామూలుగా లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి ఉపాయాలని కనుక మీరు ఆచరిస్తే దాంట్లో అనేక దోషాలు ఉన్నాయి ఏమిటో తెలిసినా నెంబర్ వన్ ఎస్కేప్ ఆ దుఃఖం నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు నెంబర్ వన్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పరీక్ష వచ్చేస్తోంది వీడికి భయం సబ్జెక్ట్ ఏం చదవలేదు వీడికి భయం కాబట్టి వీడు ఏం చేస్తాడంటే బాబాగారు కనుక నన్ను పరీక్ష బాగా రాయిస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటాడు ఈ బాబాగారికి దండం పెట్టడము కొబ్బరికాయ మొక్కు ఇది ఇది వీడిని పలాయన వాదంలోకి నెడుతోందా వీడు పరీక్షకి చదువు బాగా చదువుకోవాలి కానీ బాబాగారికి కొబ్బరికాయ కొట్టడం ఏమిటండి కానీ అది పెట్టుకుంటాడు విడదో భక్తుడని అభిప్రాయం ఇంకొకడు ఉన్నాడు వాడు బాబాగారు కొబ్బరికాయ ఏదన్నా అలాట పెట్టి ఈ ఉన్న సమయాన్ని ఎంత వీలు పడితే అంత నేను కష్టపడి చదివి కనీసం సెకండ్ క్లాస్లోనైనా నేను ప్యాస్ అవుతాను అని వాడు కృషి చేస్తున్నాడు వాడు ఎలా ఉన్నాడు మనం ఏమనుకున్నా వాడికి దేముడు దెయ్యం లేదని వీడు మంచి భక్తుడని మనం అనుకుంటాం పలాయనము మీరు దుఃఖం నుంచి నివృత్తికి ఆచరించేటువంటి కొన్ని కామ్యకర్మలు పలాయనంలోకి వస్తాయి దీన్ని మహాత్ములు ఏమని వర్ణించారంటే ఫ్యాన్సీఫుల్ రెలిజియన్ అని వర్ణించారు రెలిజియన్ ఫ్యాన్సిఫుల్ ఇప్పుడు దేవుడికి బంగారుపు గొడుగు చేయిస్తాను అంటే వాట్ ఈస్ దాట్ వాట్ కైండ్ ఆఫ్ రెలిజియన్ ఇట్ ఈస్ వెరీ ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ ఫ్యాన్సీ కాబట్టి సంసారంలో వచ్చే దుఃఖాలకి నివృత్తి ఇవి ఏమీ కాదు ఒకటే ఒక నివృత్తి అదేమిటంటే తెలివి తెచ్చుకుంటే తెలివి తెచ్చుకోవడం అంటే ఏమిటండి తెలివి తెచ్చుకోవడం అంటే ఏమిటి మీరు కలగంటున్నారు తెలివి వచ్చింది కళలో ఉన్నటువంటి దుఃఖము భయము పోయాయి ఏమిటి తెలివి రావడం అంటే ఏమిటి తెలివి రావడం అంటే ఏమిటో తెలుసునండి స్వప్నాన్ని స్వప్నమని గుర్తించడమే స్వప్నాన్ని స్వప్నంగా చూసుక అదే తెలివి రావడం అంటే స్వప్నాన్ని యథార్థంగా చూస్తున్నంతసేపు వీడు కలగంటూనే ఉన్నాడు ఎప్పుడైతే స్వప్నాన్ని అరే ఇది స్వప్నం రా అని చూశాడో అప్పుడు వాడికి తెలివి వచ్చినట్టు లెక్క అలాగే ఈ జీవితము ఈ సంసారము దీంట్లో మన యొక్క ఆశలు మన ఆకాంక్షలు మన భయాలు మన దుఃఖాలు మన బెంగలు మన లంపటము లంపటత్వము మన ఆసక్తి ఇదంతా కూడా ఒక పెద్ద స్వప్నం తప్ప దీంట్లో ఏమీ సారము లేదు అని మీరు స్వప్నాన్ని ఎప్పుడైతే స్వప్నంగా చూసినారో అప్పుడే ఆ సంసారమంతా కూడా ఎండవుతుంది అదియే యథార్థంగా తెలివి తెచ్చుకునుట అది స్వప్న విచారం స్వప్నే చావస్తుకృగన్య దర్శనాత్ కాయస్తం ృశ్యమ వస్తున్నీ వీడు స్వప్నంలో మంచి బలమైన దృఢమైన దేహాన్ని కలిగి ఉంటాడు మామూలుగా జాగ్రత్త అవస్థలో ఏడుపు మొహంతో ఏదో అనారోగ్యంగా ఏదో వన్ అవర్ వచ్చుతోటి ట్యాబ్లెట్లు పింగితో కాలక్షేమం చేస్తూ ఉంటాడు వీడికి స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో మంచి దృఢమైన కాయము కలిగి ఉంటాడు ఇప్పుడు ఆ కాయము స్వప్నే కాయ స్వప్నమునందలి కాయము అవస్తుక దానికి ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టాంటివ్ ఇట్ హ్యాస్ నో సబ్స్టెన్స్ ఇట్ ఈజ్ ఎ షెల్ ఇట్ హ్యాస్ నో కెర్నల్ అండ్ ఇట్ హ్యాస్ నో డెప్త్ ఇట్ ఈజ్ జస్ట్ ఎ నేమ్ అండ్ అండ్ అపియరెన్స్ నో డెప్త్ ఇన్ ఇట్ స్వప్నే కాయ అవస్తుక మీరు స్వప్నంలో చూసేటువంటి దేహం ఉన్నదే అవస్థుక అది అది యథార్థం కాదు అది ఎందుకో తెలుసు అది ఎందుకు యథార్థం కాదండి ఎందుకు యథార్థం కాదు పృథక అన్యస్య దర్శన మీరు నిద్ర లేచిన తర్వాత ఆ దృఢకాయం కనపడదు మళ్ళీ మనం మోకాళ్ళినొప్పులు ఇవి ప్రారంభం పృథక అన్యస్య దర్శన దానికంటే భిన్నంగా ఇంకో దేహం కనపడుతుంది జనక మహారాజు యాజ్ఞ యాజ్ఞవల్క అష్టావకృందో అడిగాడు ఇది మామూలుగా స్టాండర్డ్గా చెప్పేటువంటి దృష్టాంతం ఇది ఒకసారి చెప్పకపోతే కుదరదు ఒకసారి చెప్పాలి ఇంతకుముందు చెప్పినా మరి స్వప్నంగా మాట్లాడుతున్నాం ఆయనకి కల వచ్చింది ఆ కళలో తాను ఒక బిత్సగాడు అయ్యి బిత్సమెత్తుకున్నట్టుగా కళ వచ్చింది జనక మహారాజు అష్టావక్రుణ్ణి అడిగాడు మహర్షి నేను ఈ జాగ్రత్త అవస్థలో రాజ్యాన్ని ఏలే రాజును స్వప్నావస్థలో బిచ్చమెత్తుకున్న బిచ్చగాడిని నేను ఏది నా యొక్క యథార్థ స్వరూపమేమి బిచ్చగాడినైనా నేను యథార్థంగా బిచ్చగాడినైనా నేను ఎందుకంటే స్వప్నంలో యథార్థమని అనిపించింది మరి స్వప్నావస్థలో యథార్థం అనిపించిన బిచ్చగాడిని నేను ఇప్పుడు రాజ్యమేలుతున్నట్టు కలగంటున్నానా లేక జాగ్రత్త వ్యవస్థలో రాజునై యథార్థంగా రాజునైన నేను బిచ్చగాడినని కలగన్నానా నేను వాస్తవంలో ఏమిటి రాజునా బిచ్చగాడినా ప్రశ్న దీనికి మహర్షు సమాధానం ఏమిటంటే నువ్వు రాజువీ కావు నువ్వు బిచ్చగాడివి కావు నీవు ఆత్మస్వరూపుడవు పరమాత్మస్వరూపుడవు అని సమాధానం ఎందుకంటే నేను రాజును అని జాగ్రత్త అవస్థలో అనుకున్నాడు అది ఆ నేను రాజును అనే అభిమానమును ప్రకాశింపజేసిన తెలివి అది నేను అదే తెలివి అలాగే ప్రకాశిస్తూ ఉండబట్టే స్వప్నావస్థలో నేను బిచ్చగాడిని అని అనుకున్నాడు కాబట్టి నేను ఇది నేను అది అని మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు కాదు మరి నేనేమిటండి ఇదిగో నేను ఇది నేను అది అని అనుకోవడానికి మూలంలో ఏ చైతన్యము ఏ ఎరుక గలదో అది మీరు అని దానికి అని అష్టావక్రులు సమాధానం చెప్తాడు కాబట్టి ఈ జాగ్రత్తవస్థ స్వప్నము అలా రొటేట్ అవుతూ ఉంటాయి రెండు కూడా సమానంగానే మిథ్య వీటిల్లో ఏమీ వాస్తవికత లేదు ఇంకా ఎదరెదర ఈ జాగ్రత్త అవస్థలో మనము మన అనుభవాలు ఈ జాగ్రత్త అవస్థలోని అనుభవములు అంటే ఇప్పుడు అనుభవాల్లో ఇప్పుడు మీకు సంపద ఉందనుకోండి ఎప్పుడుంది సంపద జాగ్రత్త ఉంది దారిద్ర్యం ఉందనుకోండి అది ఎప్పుడుంది అది జాగ్రత్త సుఖము దుఃఖము ధర్మము అధర్మము దేవుడు దెయ్యము రెండూ కూడా వీడు దేవుణ్ణి దండం పెడుతూ ఉంటాడు పూజ ఉంటాడు నాకు దెయ్యం పట్టింది నాకు దెయ్యం నుంచి విముక్తి కావాలని వీడి దగ్గరికి వాడి దగ్గరికి పరిగెడతారు ఈ దేవుడు జాగ్రత్త ఉన్నాడు దేవుడున్నా జాగ్రత్త అవస్థే దెయ్యం ఉన్నా జాగ్రత్త దేవుడు గురించి దెబ్బలాడుకుంటారు కాబట్టి దేవుడు విష్ణువా శివుడాని దెబ్బ అడుకుంటారు ఈ ఎప్పుడు దెబ్బలాడుకుంటారండి జాగ్రత్త కాబట్టి ఈ విచారం ఇది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుందండి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ విశ్వాసాలని పరిరక్షించి మీ విచారం కాదు ఇది మీరు మరి పెద్ద మనస్సుతోటి కనుక విచారం చేయగలిగితే ఇంకా ఎదరెదర చాలా డేంజరస్ విచారం ఎందుకంటే జనాలకి ఏవో కొన్ని ఉంటాయి ఏవో కొన్ని విశ్వాసాలు ఉంటాయి విశ్వాసాలని సత్యములుగా భ్రమిస్తూ జీవిస్తూ మనందరం అలాంటి వాళ్ళమే విశ్వాసాలని సత్యమని భ్రమిస్తూ భీమిస్తాం కాబట్టి ముండక మాండక్య విచారంలో అవేమీ నిలబడవు చాలా చిత్రమైన విచారం ఓకే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కాయము కాయము దేహము దేహము వస్తువు కాదయా మహానుభావ ఒప్పుకున్న బాబు స్వప్నావస్థలో దేహము వస్తువు కాదు ఓకే నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే యథా కాయస్ తథా సర్వం ఇప్పుడు దేహానికే దేహమే మిథ్యాన్ని దేహానికే మీరు ఎసరు పెడితే ఇంకా బట్టి వచ్చిన సంసారం ఏమవుతుందండి ఇప్పుడు భార్య భార్య అంటే ఎక్కడి నుంచి వస్తుంది దేహము నేనైతే భార్య దేహము నేనైతే కొడుకు తండ్రి ఇవన్నీ వస్తాయి దేహము మీడవ్వాలి దేహము నేను కాదు దేహము మిథ్య అంటే ఇక ఈ సంసారమంతా ఏమిటవుతుంది దేహాన్ని బట్టి వచ్చింది సంసారమంతా కూడా సంసారమంతా కూడా మిథ్యా అవస్తుకం అయిపోతుంది చిత్తదృశ్యం అవస్తుకం జనరల్ మీకు మనస్సులో ఏ అనుభవం కలుగుతుందో ఆ అనుభవంలో విషయమైన సర్వము నిత్యయే నన్ను మొన్న ఢిల్లీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు అంటే ఢిల్లీ నుంచి ఫోన్ చేశారంటే ఆయన మాండవికాదవు వింటున్నారు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు వేదాంతంలో ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే మనకి ఫోన్లు వస్తూ ఈమెయిల్ నేను ఒప్పుకోను ఫోన్ చేయమని చెప్తా ఇమెయిల్ నేను అక్కడ చేస్తాను నాకక్కడ కుది ఫోన్ అయితే పర్వాలేదు ఆ సమయాన్ని కేటాయించి మనం మాట్లాడచ్చు మనం ఆ మాత్రం సర్వీస్ చేస్తే మంచిది కదా ఆ ఫోన్లో ఏమిటంటే ఇప్పుడు ఒక మహాత్ము ఒక ఆయన ఉండేవారట ఆయన పేరేదో చెప్పారు ప్రసిద్ధమైన పేరే ఆ మహాత్ములకి ఢిల్లీలో ఉండేవారు ఆయన కానీ చార్ధామ్ కనపడుతూ ఉండేవిట అంటే ఢిల్లీలో కూర్చొని ఉండగానే బదరి అదిగో బదరీ దేవుడు అదిగో కీరులో భక్తులు వెళ్తున్నారు అదిగో బదరీలో దేవుడికి ఇప్పుడే అభిషేకం మొదలుపెట్టారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇదో నాకేమో కాలహస్తి కనబడుతోంది కనబడుతోంది ఇప్పుడే రాహుకేతు పూజలు ఇప్పుడే పూర్తి చేశారు ఇంకే వేళ్ళకి రాహుకేతు పూజలు లేవని చెప్తున్నాడు పూజారి ఇప్పుడు దర్శనానికి చాలా రద్దీ మోస్తరుగా ఉంది కాలహస్తి కనపడుతోంది అస్తమానం కాళహస్తి ఇంకేం చూస్తాం కాబట్టి ఇప్పుడు కాళహస్తిని చూడం మానేశాము అని నేను చెప్పాను అనుకోండి నేను మిమ్మల్ని ఇలాగా పాఠం చెప్పాను కాబట్టి మీరేమో నవ్వుతున్నారు కానీ నేను ఒరిజినల్ గా అలాంటి పాఠమే చెప్పుంటే మీలో కొందరేనా బా అని అనుకుండి మరి అక్కడికి బొదరీ అయిపోయింది అలాగే కేదార్ నాలుగు ధామాలు ఆయన కనపడివి అని ఆయన శిష్యులకు చెప్పారు పుస్తకాల్లో రాశారు దీని మాట ఏమిటండి అని ఫోన్ చేశాడు ఆయన ఏమండి ఇప్పుడు ఈ డౌట్ మీకు ఎందుకు వచ్చిందని నేను అడిగా మాండూక్యంలో ఆగమ ప్రకరణం పూర్తి చేశానండి ఈ లోపల ఇది విన్నాను నాకు ఈ జాగ్రత్త అవస్థ అవస్థాత్ విచారో దానికోసం డౌట్ వచ్చిందండి అన్నారు అంటే మీరు వైత్యం మొదలుపెట్టండి విన్నాం అంటే ఇంకా వైతత్వానికి కొంచెం టైం పడుతుంది ఈ దీని మీద మీ అభిప్రాయం ఏమిటండి అన్నారు అంటే నేను చెప్పాను దాని మీద నా అభిప్రాయం అలాంటి పెట్టి చిత్తదృశ్యం అవస్థుతం మీరు ఏ అనుభవమైనా మానసికంగా కలుగుతుంది మనస్సులో ఒక మనోవృత్తి ఉంటుంది ఆ వృత్తి చేత తెలియబడుతూ ఉంటుంది ఇప్పుడు నేను శ్రీకాళహస్తిని చూశాను కదా ఇప్పుడు అంటే ఇప్పుడు నా మనోవృత్తిలో శ్రీకాళహస్తి విషయమైనది అక్కడ ఉండే పూజారిది కూడా నా మనోవృత్తిలో విషయమైనది ఇప్పుడు మరో సందర్భంలో ఇక ఇప్పుడు నాకు లాస్ట్ వేగాస్ కనపడుతోంది అక్కడ ఎంజీఎం వాళ్ళ దాంట్లో పెద్ద కార్యక్రమం నడుస్తోంది లాస్ట్ వేగాస్లో అని చెప్తున్నాను సో ఈ విధంగా యూ గ్రాంట్ దట్ ఐ రియల్లీ సీ కాళహస్తి ఐ రియల్లీ సీ లాస్ట్ వేగస్ యూ గ్రాంటెడ్ సమ్ యోగిక్ పవర్ తోటి నేను రియల్గానే చూసేస్తున్నాను యూ గ్రాంటెడ్ ఓకే హ్యావింగ్ గ్రాంటెడ్ వీ డిక్లేర్ ఇట్ ఈజ్ ఆల్ మిథ్యా కాబట్టి ఆ మహాత్ముడికి ఇలాగ నాలుగు ధామాలు కనపడుతున్నాయని మీరు అంటున్నారు లెట్ ఇస్ అశ్యూమ్ దట్ హీస్ రైట్ హీ హ్యాజ్ సమ్ దూరదర్శన శక్తి సం సిద్ధి ఆయనకు ఉందని మీరు అశ్యూమ్ చేసుకోండి హ్యావింగ్ అశ్యూమ్డ్ దట్ యూ కన్క్లూడ్ దట్ వాట్ ఆల్ హీ సా ఈజ్ పార్ట్ ఆఫ్ ది మిథ్యా ఓన్లీ And then, you also consider this possibility that he is deluded by himself. Salaman ni allah bhrama padatta. Vaan te bhrama kalukuta onthi. Na ko idhikana padipo enni, na ko adhikana padipo enni, ane bhramal kalukuta. But good-meaning people, they are nice people, but valkoda bhramal ke abhidhangal onay, a bhramal satyamulani bhrama padatta. And finally, you also consider the possibility that the gentleman is outright bluffing. He said all this. He said all this. He said all this. He said all the people are bluffing. Just they bluff on them. So, he said all the people have to come. మనస్సు చేత మనోవృత్తిలో విషయమై దర్శించబడే సర్వము అవస్తుకం సినిమాచర మీద కనపడి దాంట్లో ఏది సత్యం అంటారు విలన్ సత్యమా హీరో సత్యమా హీరోయిన్ సత్యమా ఏది సత్యం ఏది సత్యం అంటారు చిత్తదృశ్యం అవస్తుకంటే ఈ స్వప్నం ఎలా ఉంటుందంటే స్వప్నే చ అవస్తుక సర్వం అవస్తుతం ఎందుకంటే స్వప్నం ఎందుకని స్వప్నంలో ఏమవుతుందంటే దేశం ఉండదు కానీ దేశాన్ని సృష్టిస్తారు దేశం ఉండదు అండి ఇప్పుడు కాశీ చూశారు కాశీ ఎక్కడ ఉంటుందండి లోపల ఉండదు కానీ దేశాన్ని సృష్టిస్తారు కాలం ఉండదు కాలాన్ని సృష్టిస్తారు కాశీ వెళ్ళొచ్చినట్టుగా వీడికి స్వప్నం వస్తుంది అంత కాలం ఎక్కడుంది అక్కడ అయినా కూడా కాలాన్ని సృష్టిస్తారు వస్తువు ఉండదు కానీ వస్తువుని సృష్టిస్తారు ఏనుగు హస్తి ఏనుగులేదు ఏ దో ఏనుగులేదు ఏమీ లేదు కానీ ఏనుగుని సృష్టిస్తారు సంబంధం ఉండదు సంబంధమే ఉండదు కానీ సంబంధాన్ని సృష్టిస్తారు స్వప్నంలో సో అంటే అర్థం ఏమిటి మనస్సు ఆ పద్ధతిలో ఆ తీరుగా స్పందిస్తుంది అర్థం మనసే అలా స్పందిస్తుంది స్వప్నం అంటే మనస్సే అలా స్పందిస్తుంది తర్వాత లోకంలో ఒక రకమైన వాక్య ప్రయోగం ఉంటుంది ఏమిటంటే మనోవేగము వాయువేగము మనోవేగము గుర్రానికి వేగం దానికంటే ఎక్కువ వేగం ఏంటి వాయువు దానికంటే ఎక్కువ వేగం మనస్సుది అది కవులు ప్రయోగిస్తారు మనోవేగము ఏమిటండి మనోవేగం ఏమిటని నేను అడిగాను ఒకసారి కాబట్టి మనోవేగం అంటున్నారు కదా ఏమిటి అంటే ఏముందో అది కలకత్తా అన్నారనుకోండి అంటే వెంటనే మనస్సు కలకత్తా వెళ్ళిపోయింది అదే గుర్రం కలకత్తా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది గాలి వెళ్ళాలన్నా కూడా ఓ ఫోటో రెండు గంటలు నాలుగు గంటలు పడుతుంది మనస్సు వెళ్ళాలంటే కలకత్తా ఇప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళింది కలకత్తా వెళ్ళిపోయింది కాశీ కాశీ వెళ్ళిపోయింది మాస్కో మాస్కో వెళ్ళిపోయింది ఇది మనోవేగము ఈ రకంగా వర్ణిస్తారు కవులు ఇలాగా పదప్రయోగాలు కూడా ఉన్నాయి ఇవి కరెక్ట్ కాదు అది యథార్థంగా స్వీకరించకూడదు కవులు ఏదో అలా చెప్తారు కవిత్వానికి సరిపడుతుంది తప్ప అది యథార్థం అని అనుకోకూడదు ఎందుకంటే కాశీ అన్నారనుకోండి మనస్సు కాశీ కాశీ మనస్సు కాశీ మాట దేవుడెరుగు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు కాశీ వెళ్ళదు మా మోండా మార్కెట్ కూడా వెళ్ళదు దీని మీద విచారం ఉంది ప్రాతర్థనిక అధికరణంలోనూ ఎక్కడో వచ్చింది శంకరులు పాయింట్ అవుట్ చేస్తారు ఏమంటే మనస్సు ఎక్కడ ఉంది వాట్ ఈస్ ది లుకేల్ ఆఫ్ ది మనస్ అని విచారం చేసి హృదయంలో ఉందంటారు కదా హృదయంలో ఉందని మీరు స్థూలంగా చెప్పచ్చు కానీ దేహవ్యాపి మనస్సు ఎందుకంటే వెనకాల నది మీద దొరదేసిందనుకోండి తెలుస్తుందా తెలీదా అది మనస్సే అక్కడ మనస్సు ఉండాలి లేకపోతే స్పర్శ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది స్పర్శేంద్రియం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని మనస్సు తెలుసుకుంటుంది మీకు స్పర్శ ఎక్కడ ఉంటుంది కాలి గోటు మొదలుకొని ఆప్రణాత్ కేంతం వరకు స్పర్శ ఉంటుంది దోమ వాలితే తెలుస్తుంది ఏది మామూలు ముండిత శిరస్కుడికే కనక్కట్లా కొంత జుట్టు ఉన్నవాడికి కూడా దోమ వాళ్ళితే ఆ జుట్టు మీద వాళ్ళితే తెలుస్తుంది ఎందుకంటే జుట్టు మీద కూడా స్పర్శ ఉంటుంది అంటే అంతవరకు ఉంది మనస్సు కాబట్టి దేహము నిండా మనస్సు కానీ సెంట్రల్ పాయింట్ హృదయము చెప్తారు కానీ దేహం దాటి ఎక్కడికి వెళ్ళదు మరి కాశీ అంటే కాశీ వెళ్ళింది మనస్సు మనస్సు కాశీ వెళ్ళలేదు మరి కాశీ జ్ఞానం కలిగింది కదా కాశీ వెళ్ళి కాశీని చూసి కాశీ జ్ఞానం కలిగిందా ఏం వెళ్ళకూడవా ఏమి కాశీ వెళ్ళి కాశీ చూసి కాశీ జ్ఞానం కలగలేదు మరి కాశీ జ్ఞానం కలిగింది కదా కాశీ జ్ఞానం కలగలేదు భ్రమ నీ భ్రమ మనస్సు కాశీలాగా స్ఫురించింది అంతే మైండ్ ఇట్ మూవ్స్ అండ్ దట్ మూమెంట్ హ్యాజ్ నౌ ద షేప్ ఆఫ్ కాశీ అంటే మైండ్ అలా పల్సేట్ అవుతుందండి అలా పల్సేట్ అయినప్పుడు అది కాశీ అనిపిస్తుంది ఇప్పుడు ఇది మీకు నేను దీన్ని నేను సరిగ్గా ప్రా దీన్ని సరిగ్గా ఐ కుడ్ నాట్ డూ ఇట్ ప్రాపర్లీ ఇప్పుడు ఇది ఇలా తిప్పితే పీ కనపడింది అవునండి అది ఒక రకం పల్సేషన్ కనపడింది ఆ పీ ఇప్పుడు ఇలా తిప్పితే ఏం కనపడింది రివర్స్ పీ కనపడింది అది ఇంకో రకం పల్సేషను ఇప్పుడు ఇక్కడ ఒక వాడు గైడ్ ఇస్తాడు ఆ గైడ్ చూసి ఈ ఒకటి మూడు సార్లు రెండు నాలుగు సార్లు మూడు ఆరు సార్లు నొక్కితే రామా కనపడుతున్నారు దాన్ని అలాగా మీరు క్యాలిబ్రేట్ చేయొచ్చు ఇక్కడ మూడు స్విచ్లు ఇచ్చారు గైడ్ ఇచ్చారు ప్రతి సిలబుల్కి డిజిటల్గా క్యాలిబ్రేట్ చేయొచ్చు క్యాలిబ్రేట్ చేసి ఐ లవ్ యూ అని క్యాలిబ్రేట్ చేసి లైన్లో తిప్పారు అనుకోండి ఐ లవ్ యూ కనపడుతున్నారు ఏదో మ్యాక్సిమం ఫిఫ్టీన్ సిలబల్స్ ఏదో ఇచ్చారు ఇక్కడ ఇది నేను ఇంకోటి ఉంది నాకు అక్కడ ఇక్కడ సేల్ హౌర్స్ బర్గ్ లో నేను రెండు కొనుక్కుని పెట్టుకున్నాను సేలర్స్ బర్గ్ లో దాన్ని మా వాళ్ళు క్యాలిబ్రేట్ చేశారు అదేమంటే ఇట్ ఈజ్ పార్టీ టైం అని ఉంటుంది అక్కడ మీరు ఎలా కావాల్సే అలా క్యాలిబ్రేట్ చేయచ్చు అంటే ఏమిటి సేమ్ థింగ్ ది పల్సేషన్ ఇస్ లైట్లీ డిఫరెంట్ సేమ్ లైట్ ది ది కైండ్ ఆఫ్ పల్సేషన్ డిఫరెన్స్ దాంతో ఒక వాక్యం బదులు ఇంకో వాక్యం కనపడుతుంది సరిగ్గా అదే విధంగా మీ మైండ్ యొక్క పల్సేషన్ మారుతుంది అది ఒక రకమైన ఇలా ఇల్లా ఇలా అంటే కాశీ అలా అలా అంటే కలకత్తా ఇలా ఇలా అంటే మాస్కో అలాగే సంథింగ్ లైక్ దాట్ అర్థమైందండి కాబట్టి మైండ్ ఎక్కడికి వెళ్ళదు సో మైండ్ బికమ్స్ కాశీ అండ్ దెన్ ఇట్ గివ్స్ ఏ ఫీలింగ్ దట్ ఇట్ రియల్లీ వెంట టు కాశీ దాంతో వేగంగా వెళ్ళిందే కవులేమో మనోవేగము అని అని అల్లా అంటారు తర్వాత ఇప్పుడు కాశీ వెళ్ళలేదు కాశీ అనేది బయట ఒకటి ఉందని అనుకున్నాను కాశీ ఇప్పుడు కాశీ అనేది ఏమి ఆ మాట అన్నాను కాబట్టి మళ్ళీ దానికి నేనే చెప్తున్నా నిసర్గదత్త మహారాజ్ అనేవారు బాంబే అనేది ఏముండదయా మనుషులు ఉంటారు ఇళ్ళు ఉంటాయి రోడ్లు ఉంటాయి బాంబే ఏముండదు బాంబే ఎక్కడుంది బాంబే వేరీ ఈజ్ బాంబే వాట్ ఈజ్ బాంబే ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ యువర్ మైండ్ అంటే దానికి ఏదో ఉపయోగం ఉంటుంది వేరే సంగతి ఇక్కడ కాశీ అని ఉందనుకోండి సో కాశీ ఇప్పుడు మనస్సు కాశీ వెళ్ళలేదు కదా కాశీ వెళ్ళలేదు మనస్సు కానీ కాశీ యొక్క అనుభవం మీకు కలిగింది కాశీ అనుభవం కలిగింది కదా ఈ కాశీ అనుభవంలో ఉన్న కాశీ ఎక్క ఈ దీన్ని ఎవరు సృష్టించాడు అక్కడ కాశీనంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు ఇప్పుడు వీడు కాశీ ఇది కా వనస్సు కాశీ వెళ్ళలేదు కదండి వనస్సు ఎక్కడుందో అక్కడే కూర్చుని కాశీని అనుభవానికి తెచ్చుకుంది ఈ కాశీ ఎవరు సృష్టించారు మనస్సే సృష్టించింది ఎలా సృష్టించింది ఎలా సృష్టించింది స్పందించడం ద్వారా సృష్టించింది దీనికే దృష్టిరేవ సృష్టి ఇప్పుడు ఇది ఉంది ఇది ఇలా పీత్రి ఇదా ఇదా పీత్రి పీత్రి ఈ పీత్రిని ఎవడు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించాడా అంతా బ్రహ్మదేవుడే సృష్టించాడు ప్రతి దానికి బ్రహ్మదేవుడు అంటే కుదరదు మరి పీత్రిని ఎవరు సృష్టించారు ఈ గ్లో సృష్టించింది అంతే కదా ఈ గ్లో ఎలా సృష్టించింది పిత్రిని ఎక్కడి నుంచైనా మెటీరియల్స్ అన్ని పట్టుకొచ్చి సృష్టించిందా లేదండి ఆ గ్లో ఇట్ ఈస్ పల్సేటింగ్ అండ్ యాజ్ ఇట్ పల్సేట్స్ ఇట్ అపియర్స్ ఎస్ పీత్రీ సో ది అపియరెన్స్ ఈజ్ ది సృష్టి దేర్ ఈజ్ నో అదర్ సృష్టి దృష్టిదేవ సృష్టి తర్వాత ఇంకొకటై దీని మీద ఒక విచారం చేశారు దృష్టౌ సృష్టి అన్నారు అంటే ఇప్పుడు కాశీ కాశీ అనుభవం కలిగింది ఎప్పుడు కలిగింది కాశీ అనే దృష్టికి కలగ్గానే కాశీ అనుభవం కలిగింది మాస్కో దృష్టి కలగగానే మాస్కో అనుభవం కలిగింది అంటే కాశీ అనే దృష్టి ఎందు కాశీ అనే సృష్టి గలదు మాస్కో అనే దృష్టి ఎందు మాస్కో అనే సృష్టి గలదు అని అలాగే ఆధారాధేయ భావాన్ని పెట్టి ఎత్ర ఎత్ర తత్ర సృష్టి అన్నారు అంటే దాని మీద శంకర్ ఇంకొక కడుగు ముందుకు వేసి ఇక్కడ ఆధారం లేదా అధేయం లేదయా మళ్ళీ నువ్వు కర్తాకర్మా క్రియా అని మొదలెట్టావు ఎత్ర ఎత్ర దృష్టిస్త్ర సత్ర సృష్టి నా యా దృష్టి సా సృష్టి అని చెప్పారు ఏ దృష్టో అదే సృష్టి మళ్ళీ దృష్టి ఎందు సృష్టి దృష్టి వేరు సృష్టి వేరు ఇతనా బాత్ వాట్ ఎవర్ ఈస్ ది దృష్టి అదే సృష్టి ఈ విషయాన్ని దృష్టిదేవ సృష్టి అనేదాన్ని దశశ్లోకిలో శంకరులు చెప్పారు అక్కడ ప్రస్తావించారు వీదంతా కూడా అంటే ప్రస్థానత్రయంలో ఆ భాష్యాల్లో భాష్యాలు ప్రకరణాలు చూస్తూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వైలక్షణ్యాన్ని ప్రదర్శిస్తారు అక్కడ ఆయన ఏమన్నారంటే నా శాస్త్ర శాస్త్రం శాస్త్ర అంటే బోధించు వాళ్ళు నా నా శాస్త్రం నా శిష్య నా శిక్ష బోధ కూడా లేదు నత్వం నచాహం నువ్వు వేరు నేను వేరు అనే విభాగం ఏమీ లేదు నాయం ప్రపంచ ఇది ప్రపంచము ఈ ప్రపంచంలో నువ్వున్నావు నేనున్నాను ఇదంతా జాగ్రత్త ఈ విభాగం ఏమీ లేదు మరి ఇంకేముంది స్వరూపావబోధ అవబోధం ఉన్నది తెలివి ఎరుక ఉన్నది అదే నీ స్వరూపం ఈ త్వం అహం ఈ వ్యక్తిత్వము పరిచ్ఛన్నమైన అహంకారము అదేది నీ స్వరూపం కాదు నీ స్వరూపం ఏమంటే ఆ బోధ ఏది కలదో అదే నీ స్వరూపం వికల్పా సహిష్ణు ఆ స్వరూపంలో నేను నువ్వు ఇన్ని కనబడుతున్నాయి కదా ఆ స్వరూపం ఇన్ని ముక్కల ఇన్ని కనబడుతున్నాయా అద్దే ఇన్ని ముక్కల కాదు దాని ఎందు వికల్పం అనేది అసలు లేనే ఉండదు వికల్పా సహిష్ణు ఈ సర్వాన్ని ఎప్పుడైతే నిషేధించారో నచత్వం న చాయం న శాస్త్రం న శిక్ష సర్వ నిషేధం చేస్తే ఇక మిగిలింది ఆ ఎరుక ఆ తెలివి చైతన్యం ఒక్కటే మిగిలినది తదేకోపశిష్ట అదే శివుడు శివ అది శివుడంటే విష్ణు అన్నా శివుడన్నా అది అదేగా నువ్వేదో బంగారు కిరీటం వజ్రాలు పెట్టి అదంతా కూడా ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ తదేకోవశిష్ట శివ కేవలహ వన్ విథౌట్ ది దెన్ వాట్ అబౌట్ మై సెల్ఫ్ అహం అది నేనే తదేపూర్వశిష్ట శివః కేహం అని ఆ విధంగా దాన్ని చెప్తారు ఈ శ్లోకం ఇంకా అవలేదు ముప్పై ఆరో శ్లోకం ఇది మళ్ళీ క్లాసుకి మీరు వైదలయక తప్పను ఇప్పుడు అది చెనల్లో ఓం ఓం నమో నమో